మార్గం ఇక్కడ ఏమిటంటే నిన్ను పరుగు పెట్టమనరు అసలు నువ్వు పరుగెట్టాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఎందుకని అది లేదు కాబట్టి అది లేదనే నిర్ణయం నీకు ముందే తెలియజెప్పేస్తాడు నువ్వు ఏదై ఉన్నావో అది తెలియజెప్పేస్తాడు ఏది లేదో కూడా తెలియజెప్పేస్తాడు ఏది ఉన్నదో చెప్తాడు ఏది లేదో చెప్తాడు ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా తేల్చి చెప్పడమే స్వరూప జ్ఞానం ఇది జ్ఞానమార్గ లక్షణం ను నమ్మినా నమ్మకపోయినా విశ్వసించినా విశ్వసించకపోయినా నీకు తెలిసినా తెలియకపోయినా జ్ఞాన మార్గంలో అన్నీ చెప్పేస్తారు అసలు ఇది దాచడం అనేది ఏమి ఉండదు నీ అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు నీకు నిర్ణయం అవ్వచ్చు అవ్వకపోవచ్చు వాడికి సంబంధం లేదు వాడు చెప్పదలుచుకుని చెప్పేస్తాడంత వీడు నిదానంగా ఎప్పటికైనా సరే ఈ స్వరూప జ్ఞాన నిష్టని ఈ నిర్ణయం ప్రకారం పొందవలసిందే సరే శ్రవణ కాలంలోనే పొందేవాళ్ళు సత్శిష్యులు మనన కాలంలో పొందితే మధ్యములు నిషిధ్యాసనం తర్వాత పొందితే అధములు ఇది గుర్తుపెట్టుకోవాలి పరాత్పరం కైవల్య మార్గానికి సంబంధించిన నిర్ణయం పొందాలనుకునేవాళ్ళు శ్రవణ కాలంలోనే నిర్ణయం అయ్యేవాడై ఉండాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైతే ఉపదేశ కాలంలోనే శ్రవణ కాలంలోనే నిర్ణయం అవుతుందో వాడు పరాత్పర నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతాడు పరబాహ్య నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతాడు అలా ఉండగలుగుతాడు శ్రవణ మనన నిధి ధ్యాస అంతా అవ్వాల్సిందేనండి అన్నారనుకోండి అప్పుడు కొద్దిగా టైం పడుతున్నాం చదివం కళ్ళు నలుపుకొని కాశీని మంచినీళ్లు తాగి శాంతించి ఇప్పుడు మరల చూస్తే తనకు తోడు కనిపిస్తుంది అంతే ఏం చేశాడయ్యా కళ్ళు ఉలుపుకున్నాడు మంచినీళ్ళు తాగాడు మనసు శాంతించింది భయం పోయింది యథార్థ వస్తు జ్ఞానం కలిగింది అంటే ఇంతకుమించి ఏం చేయలేదు కొండలు పిండి కొట్టినంతమంది ఏం చేయలేదు పంచహారతులు ఇవ్వలేదు ఇప్పుడు తాడు ఉన్నదని పాము లేనిదని తెలుసుకోవడానికి కుంభహారది ఇవ్వాలా పంచహారతి ఇవ్వాలా అంటే అవన్నీ విశ్వాసం మీలో ఈశ్వరుని ఎందు విశ్వాసం కలగడానికి శుద్ధబుద్ధి కలగడానికి ఉపయుక్తమయ్యే చిత్తశుద్ధి కలగడానికి ఉపయుక్తమయ్యే సాధన మార్గమే ఇతర సాధనా మార్గములలో చిత్తశుద్ధియే పరమగమ్యం ఆత్మసాక్షాత్కార జ్ఞానమే పరమగమ్యం కానీ జ్ఞాన మార్గం ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో మొదలవుతుంది స్వరూపజ్ఞానంతో మొదలవుతుంది స్వాత్మనిష్టతో మొదలవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఈ భేదాన్ని ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి మనం